ేహ అది దేహినేహవదాన అది మొదటి ప్రధానికి అర్థం అది దేహినీ ఏకవచనం దానికి విగ్రహం చెప్పేప్పుడు ప్రథమా ఏకవచనంలో గ్రహం చెప్పాలి ప్రథమా యకవచనం దేహీ దేహీకి విగ్రహం ఏంటి ఇప్పుడు మీరు నాకు విగ్రహం చెప్పండి గుణీ గుణి ధనీ ధన అనకూడదు ధనం అన్నారు సార్ ధనం అస్ అది గలవాడు అనే అర్థంలో ఈ వస్తుంది దేహ అస్థి దేహము వీడికి కలవదు సో అది ప్రథమా యకవచనం షష్ఠిలోకి మార్చాలంటే ఎలా మార్చాలి తస్య తస్య వేసుకుంటే షష్ఠీ ద్వితీయలోకి మార్చాలంటే తమ్ తృతీయలోకి మార్చాలంటే షష్ఠీలోకి మార్చాలంటే దేహిన ఆయన విగ్రహవాక్యం రాశారు సో ఇప్పుడు ఇంతకీ దేహిన అంటే దేహము గలవానికి ఎవరి దేహము గలవాడు దేహవద్ ఆత్మన దేహము గలది ఆత్మ దేహము కల ఆత్మకు కాబట్టి దేహం మారుతుంది గానే ఆత్మ మారదు అభిప్రాయం అలా వస్తుందన్నమాట దేహవద్ ఆత్మన దేహము కలిగినటువంటి ఆత్మకి తర్వాత అస్మిన్ వర్తమానే అస్మిన్ అంటే ఈ ఈ దేహం ఈ అంటే వర్తమానే గీతా పురస్ పుస్తకంలో వాళ్ళ అస్మిన్ పదానికి ఒక ఫాంట్ ఫాంట్ అంటే అక్షతం సైజు వర్తమానే ఇంకో ఫాంట్ వాడతారు దాని అర్థం ఏంటంటే అస్మిన్ అన్నది శ్లోకంలో మాట వర్తమానే అన్నది వ్యాఖ్యానం భాష దేహి నహా కూడా అలా రాస్తారు చూడండి వాళ్ళు ఎంత ప్రేమగా ముద్రిస్తారో రెస్పాన్సిబుల్గా అంటే చదువుకునేవాడికి ఈ పదం ఆ ఫాంట్ మారిస్తే ఓ ఇది శ్లోకంలో పదము ఇది భాష్యకారుల పదము అని తెలుసుకో ఉంటుంది ఎంత ప్రేమ ఉండాలండి ప్రింట్ చేయాలంటేనో ఏదో పుస్తకం హడావిడి హడావిడిగా ప్రింట్ చేసి జనాల మీద పారేసి నా అంతటి పండితులు లేడని మాకు డబ్బులు మీరు సమృద్దిగా ఇవ్వండి అని ఇది అంత పెద్ద వ్యాపారం వ్యాపారం చేసేప్పుడు కూడా న్యాయంగా చేయొద్దు వ్యాపారం కాబట్టి వాళ్ళు ఎంత ప్రేమగా ప్రెంట్ చేశారు ఐ లవ్ తీసిపో సో దేహినహ అస్మిన్ అంటే వర్తమానే ఇప్పుడు నడుస్తున్న దేహం వర్తమానము అంటే వర్త అంటే నడవడం వర్తమాన అంటే ప్రజెంట్లీ గోయింగ్ ఆన్ అని అర్థం వర్తమానం వర్తిల్లుచున్న వర్తిల్లుట అంటే ప్రవర్తిల్లుట విన్నారా అదే ఆ ప్రాతీసేస్తే వర్త ందు సో ఈ దేహంలో ఆ దేహికి భాష్యం రాస్తున్నారు యథాకి అర్థం అథ అనే ప్రత్యయం ప్రకారథంలో వస్తుంది అందుకోసం ఆయన ఏన ప్రకారేణ యథ అంటే ఏ ప్రకారంగానైతే ప్రకారం అంటే ఒక మెథడ్ ఎవ్వనో వచ్చేసింది చిన్న వయసు వచ్చి ఎవ్వనో వచ్చింది వాట్ ఈస్ ది మెథడ్ మెథడ్ ఈ మొత్తం దేహం అంతా మారిపోయి కొత్త దేహం వచ్చింది కానీ ఆత్మ మారలేదు అది యథ అంటే అర్థం యథ అంటే ఆ ప్రకారం అలాగే మరణించినప్పుడు మొత్తం దేహం మారిపోయి కొత్త దేహం వస్తుంది ఆత్మ మారు ప్రకారేణ కుమార్యాస్థ సో అక్కడ కుమార భావ అని ముందు అర్థం చెప్పి బాల్యావస్థాన తర్వాత అర్థం చెప్తారు అర్థం చెప్పే పద్ధతిలో ఒక క్రమం ఉన్నది కౌమారం అనే పదమును వ్యాఖ్యానం చేసి అర్థం చెప్పారు కుమార భావ భావ అంటే స్టేటస్ కుమార అంటే పిల్లవాడు సో పిల్లవాని యొక్క స్టేటస్ అంటే ఏమిటి పిన్నదనము పిన్నవాని స్టేటస్ ఏమిటవుతుంది పిన్నదనము ధనము లేక ధనము అదని భావ అంటారు సో సంస్కృతంలో ఈ భావార్థంలో ఆ ప్రచయం వచ్చి ఆది అచ్చుకి వృద్ధు వస్తుంది కుమార ఆ అనే ప్రచయం వస్తే ఆ అలాగే ఉంటుంది అత గుణం ఏదో సో కుమార అలాగే ఉంటుంది ఆది అచ్చు ఏమిటి ఊకి వృద్ధేమిటి ఔ ఇప్పుడు మీరు ఊ అనాలి మీరు ఇలాగ నోరుని ఇలా ట్యూబ్లో పెట్టి అనండి ఇలా ట్యూబ్లో పెట్టి ఆ అనండి ఊ అని అంటారు అదే ఆదు ఇలా ట్యూబ్లో పెట్టి సౌండ్ చేయండి కంఠం నుంచి ఊ దీర్ఘం చేయండి ఊ దాన్ని కొంచెం ఆ ఊకి ఆ దాని గుణాన్ని పెంచండి గుణాన్ని పెంచడం అంటే అలాగే ఎట్టబెట్టి కొంచెం విస్తరింపజేయటం ఓ ఊకి దీర్ఘం ఏమిటి ఊకి గుణం ఏమిటి ఓ దాన్ని బాగా వర్ధిల్ల చేయండి ఓ అది వృద్ధి ఊకి దీర్ఘం ఊ గుణం ఓ వృద్ధి ఔ ఆంద గారు ఇదంతా శిక్ష పానిటిక్స్ భాష పానిటిక్స్ భాష సంస్కృతంలో ఫాలిటిక్స్ ఇంగ్లీష్ లో ఫాలిటిక్స్ ఏముంది పాలిటిక్స్ ఇంతేవో గుణాలు ఉన్నాయి మంచివేది ఇంగ్లీష్ కూడా మంచి భాష కానీ ఫాలిటిక్స్ మాత్రం లేదు డబ్ల్యూఏఎల్కే అని రాస్తాడు వాక్ అంటాడు నేను అప్పుడు సంస్కృతం చూపునేవాడు కొబ్బరి సుబ్రహ్మ డబ్ల్యూఏఎల్కే అని వాక్ అన్నాం ఏంటండి వాల్క్ అని అనాలి మీరు వాట్ ఈస్ ఇట్ దట్ యూ రైట్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ రీడ్ అని నేను ఇంగ్లీష్ మాస్టార్ని అడిగాను ఐ నోరు మూసి కూర్చో అని ఆయన సుబ్రహశ్య గారి దగ్గర సాయంకాలం పఠానికి పఠానికి వచ్చినప్పుడు మేము వ్యాకరణం చదువుకునేవాళ్ళం కావ్యాలు వ్యాకరణం చదువుకునేవాళ్ళం రాసింది చదివివాళ్ళం చదివింది రాసేవాళ్ళం సో నేను ఆయన అడిగాను ఏమండే ఈ డబ్ల్యూఏఎల్కే వాల్కన్ అనుకుండగా వాకన్ ఇది ఏమిటో నాకు అర్థం కాదండి అంటే ఆయన ఆయన కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు ఒక్క పిసర్ మా నాన్నగారికి అసలే వచ్చేది కాదు సుబ్రహస్ గారు ఒక్క పిసర్ వచ్చేది ఆయన నాకు ఇంగ్లీష్ అలాగే ఉంటుందా వాళ్ళు చెప్పినట్టు చదువుకోమని చెప్పారు సో అలా చదువు అది చదువు ఒకసారి ఓ పత్రిక చూశాను నేను సుభాశ్వ దగ్గర ఉండి వెళ్ళం ఏమీ తెలీదు శుద్ధ అమాయకులు ఏ ఏమీ లోకజ్ఞానం ఉండేది కదా ఆ వేదం వేదం వల్లించడం ఆ తర్వాత సంస్కృతం చదువుకోవడం తప్ప మరి ఏమీ తెలిసింది ప్రపంచం ఒకటి ఉందని బ్రతుకు ఒకటి ఉందని కేవలం వేదం వల్లిస్తే బ్రతుకులు ఎలా నడుస్తారు ఇంత వివేకమే ఉండేది కాదు వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు మాకు తెలిసేది కాదు శుద్ధ అమాయకుల్లాగా అలా ఉండేవాడిని నాకే ఆశ్చర్య నిన్ననే కుక్కలు సుబ్రహస్ గారి సంస్మరణ సభ అయింది ఆ సభ నుంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నా ఆ సంస్కారం ఫస్ట్ దాంట్లో పత్రిక ఒకటి చూశాను నేను ఆ పత్రికలో ఏమనుందంటే శ్రీమతి రాధికా సుబ్బారావు గారు అని పేరు ఇది నేను చూసి ఆశ్చర్య వెంటనే పెరిగేతున్న సుబ్రహ్మేశ్వరికి వెళ్ళి ఏమండి శ్రీ లేడీస్ సుబ్బారావు గారిని పేరు పెట్టుకుంటారా అని ఎందుకంటే శ్రీమతి అని ఈ పేరు రాధికా అన్నప్పుడు రాధికా మీద ఇంకేదో ఉండాలి కాని ఆ స్త్రీలింగ పదం ఉండాలి కాని ఏమిటి సుబ్బారావు గారు ఏమిటండి శ్రీమతి సుబ్బారావు గారు ఏమిటండి అని అడిగితే ఆయన ఓపికగా చెప్పేది కాదు అది భర్త పేరయ్యా అలా పెట్టుకుంటారు అదే చెప్పారు అదే అప్పుడు తెలిసి ఉన్నా అంత నాగరికతలో బతికా నాకే నేను న్యూయార్క్ లో దిగుతాను దిగనుకుంటాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం వాట్ ఈస్ దిస్ థింగ్ ప్రారంభం మనిషిని ఎలా తిరుగుతుంది ఎక్కడ నరేంద్రపురం ఎక్కడ న్యూయార్క్ ఎక్కడి బాల్యో ఇవ్వనం శుద్ధ మాయకంగా ఉండేవాళ్ళమే ఇప్పుడు ఈ న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో నడిచి ముందుకు వెళ్తున్నాం అని ఆశ్చర్యపోతూ ఉంటాం అసలు సో కుమార భావ కానీ సంస్కృతము వ్యాకరణము మటుకు మేము చాలా ఉల్లాసంగా ముందుకు దూకేస్తూ ఉండేవాళ్ళం మమ్మల్ని చూసి టీచర్లు స్కూల్లో ఏ బాబు వాళ్ళు సుబ్రహేశ్వర శిష్యుడురాబాబు వాళ్ళ జోడికి టీచర్ సంస్కృతం టీచరు తెలుగు టీచరు అలా ఉంటుంది వీళ్ళందరూ సుబ్రహ్మణ్య గారి శిష్యులు వాళ్ళని మాత్రం టచ్ చేయతారు అలా ఉంటుంది ఎనీవే సో కౌమార అంటే కుమార భావ ఆ భావ ఎలా వచ్చిందో తెలిసింది కదా సో ఆయన ఏం చేశారంటే ఆ అదివృద్ధి అవు దాని అర్థం చెప్పారు కుమార భావ అన్న సో వ్యాకరణార్థం చెప్పి ఇప్పుడు తాత్పర్యం చెప్తున్నారు తాత్పర్యం తెలియాలి కదా బాల్యావస్థ చెప్పిన్నదనము బాల్యాం యనో భవ మళ్ళీ చూడండి ఆయన వ్యాకరణం చెప్పేశాను దానికి అర్థం మధ్యమావస్థ సో యువన్ శబ్దం యువన్ శబ్దంలో సంప్రసారణం వచ్చే షష్ఠిలో యోన అయిందది సో శబ్దం యువన్ యువన్ ఆ ప్రత్యయం యువనా అవుతుంది ఆదివృద్ధి యౌవన సుప్పు పుట్టి పుట్టినటువంటి ప్రథమాచనే వాళ్ళు అర్థం యూనో భావ ఆ వా అవుతుందనమాట సంప్రసారణం అంటే వ్యాకరణం వాళ్ళకి తెలుసు సంకేతాలు అలా చెప్పారు కొన్ని వ్యాకరణ పదాలు వింటే మీరు కంగారు పడుతుంది సో యూనో భావ ఆయన ఎలా రాస్తున్నారో పా శంకరులు భాష్యం అలా వ్యాకరణ వ్యాకరణాన్ని కూడా నేర్పుతారు సో అలా నేర్చుకోవాలి మధ్యమావస్థ అంటే శ్లోకం అయ్యేప్పటికీ అది నర నరాలకి పట్టే అలా శ్లోకం ఇంకా మర్చిపోవడానికి వీల్లేదు ఆ శ్లోకం మధ్యమావస్థ అంటే ఇంకా ఎవరు అంటే ఇరవై అలాగ వేసుకోవద్దు మధ్య వయస్సు అని ఒకటి ఉంది కనుక స్టార్టింగ్ వయస్సు మధ్య వయస్సు ఎండ్ వయస్సు అలా వేసుకోకుండా జరా వయో హాని చూడండి జరాకి వయోహాని హే అని అర్థం చెప్పారు దానికి జురు వయోహానౌ అనే ధాతువు పాణిని గణ ధాతుపాఠంలో జురు జురు అన్నది ధాతువులో ధృవులాగా జురు వయోహానౌ భూ సప్తాహంలాగా సో జురు అనే ధాతువుకి వయోహాని అర్థము వయోహాన్ అంటే వయస్సు క్షీణించిపోవుట అయిపోయింది ఇంకెంతో లేదు ఇంకా వయస్సు పదేళ్ల కుర్రాడు ఇంకా డెబ్బై ఏళ్ళు బతుకుతాడు డెబ్బై ఏళ్ళ వాడు ఇంకెర్థం లేదనమాట అది వయోహాని అంటే సో ఆ జురూ మీద ఏవో ఇవే ఇవే వచ్చి జరా అవుతుంది వయోహాని హి జు మీద పుట్టిన పదం అది దాని మీద ఏదో క్విప్పో క్విన్నో ఏదో వచ్చి పుట్టినటువంటి నవ్వును సో జరా వయోహాని అంటే అర్థం జీర్ణావస్థ జీర్ణావస్థ అని ఇంగ్లీష్లో ఏమంటారో తెలిసిన జేరి ఆర్టీ అంటారు చూడండి దగ్గరగా ఉందో పదం ఈ పదమే కాదు చాలా పదాలు అలా జేరియా అంటే జీర్ణావస్థ ముసలికం సో ఇక్కడి నుంచే జిరు నుంచే పుట్టింది జిరు అనే ధాతువు నుంచే జరా పుట్టింది జేరియార్తి సో వయోహాని జీర్ణావస్థ ఇది ఏతాస్తి సహా అవస్థా అన్యోన్య విలక్షణ సో ఈ విధంగా మూడు అవస్థలు ఉన్నాయి వీటిలో ఒకదానికి మరో దానికి సుతరాము సంబంధం లేదు ఎందుకంటే విలక్షణాలు మారిపోతున్నాయి ఎందుకంటే దేహం మారిపోయింది సో బాల్యంలో ఉన్న దేహం మధ్య వయస్సులో లేదు దేహాంతర ప్రాప్తి మధ్య వయస్సులో ఉన్న దేహము ముసలి వయస్సులో లేదు కానీ మనం ఏమనుకుంటాం అదే దేహం కంటిన్యూ అవుతోంది అనుకుంటాం గోడకి అలికితే అవుతుందంటే అలా అవుతోందనుకుంటాం బాగుంది అలా ఉండదు స్టాటిక్గా ఉండదు సృష్టి డైనమిక్ గా ఉంటుంది డైనమిక్ ఈక్వలిబియం అంటే ప్రతి యాటమ్ ప్రతి మాలిక్యూలు లేకపోతే ప్రతి సెల్ కూడా పోతోంది కొత్తది పుక్తోంది పోతోంది కొత్త నీళ్లు పోతున్నాయి ఇది కొత్త నీళ్లు వస్తున్నాయి కొత్త టేబుల్గా ఏమవుతుందండి పాత సెల్స్ అన్నీ పోయి కొత్త సెల్స్ మిగిలితే అంటే ఆ దేహం పోయి కొత్త దేహం వచ్చేసింది ఈ కొత్త దేహం వచ్చి మళ్ళీ ఇది ఉండిపోతావు ఇది పోతూ ఉంటుంది ఇంకో కొత్త దేహం వస్తుంది దీన్ని స్వామి రామతీర్థం పెద్ద ఎనాలిసిస్ చేస్తారు very powerful analysis ayina em antaru ante chettuki niku tedaledu anta panchabhootalu endukante aa panchabhootalu nee lo vacchestune nee panchabhootalu dantlo ne. velipothayi adi vidichi pettina oxygen nu pilchestunavu nu vidichi pettina carbon dioxide adi pilchestunadu alaga chuttu pakkalo unna adavantham aa dehaalo adavilu velipothunayi aa adavilo unnatundi chettla yokka dehaalu manaku vacchestundi kabatti చెట్లు వేరు నేను వేరు అనుకోవడం పొరపాటు చెట్లు మనుషులు అయిపోతున్నాయి మనుషులు చెట్లు అయిపోతున్నాయి టమాటోలు వంకాయలు ఇవన్నీ ఏమైపోతున్నాయి మనుషులు అయిపోతున్నాయి అనమాట సో సో ఎక్కడ తేడా ఎక్కడ ఉంది ఇదంతా ఒక సిస్టమ్ ఇట్ ఈస్ వన్ సింగిల్ సిస్టమ్ సో అంచేతనే నేను ఒకసారి చెప్పాను మీకు గుర్తుందో లేదో మీకు రెండు దేహాలున్నాయి యూ హావ్ టూ బాడీస్ వన్ ఈజ్ ఏ పర్సనల్ బాడీ there is universal body but you do not know that you have a universal body personal body und ankonde ippudu ee ee deham lekapothe nenu unna na ee raktham lekapothe nenu unna raktham ante jalam ee jalam lekapothe nenu unna na leni srushti lo jalam lekapothe nenu unna na leni ee food body lekapothe nenu unna na leni srushti lo unde food lekapothe nenu unna na leni ee lungs lo unde gaali lekapothe nenu leni chuttu unde gaali lekapothe నేను లేను ఇప్పుడు ఏమైనట్లే నవ్ ఐ హ్యావ్ టూ బాడీస్ వన్ ఈజ్ దిస్ బాడీ అదర్ ఈజ్ యూనివర్సల్ బాడీ అవునా అయితే అజ్ఞాని యూనివర్సల్ బాడీ అనేది ఒకటి ఉంది కూడా గుర్తించడం అదే అజ్ఞానం వివేకవంతుడు నాకు రెండు బాడీలు ఉన్నాయని గుర్తిస్తాడు ఈ బాడీ ఉంది ఆ బాడీ ఉంది రెండు కూడా నా బాడీస్తే దేర్ ఈస్ నో సెపరేషన్ బిట్వీన్ ది టూ అని గుర్తిస్తాడు నేను ఇది అక్కడ చెప్పుకోండి ఇవ్వండి మహాత్ముడికి ఈ పర్సనల్ బాడీ ఉండదు యూనివర్సల్ బాడీయే ఉంటుంది అంచేతనే వాడు సమష్టిలో విలీనమైపోయి బ్రహ్మ అయిపోయి ఉంటాడు బ్రహ్మ అంటే అది ఎంటైర్ యూనివర్స్ మై బాడీ దట్ ఈస్ బ్రహ్మ ఇది ఒక్కటే నా బాడీ యూనివర్స్ లో సంబంధం లేదు ఐఎమ్ ఐసోలేటెడ్ వీడి అజ్ఞానం మిగతా వాళ్ళందరూ మధ్యన ఉంటారు వ్యవస్థ కాబట్టి అత్యంత మూడు అవస్థలు పూర్తి విలక్షణం మారిపోతూ ఉంటుంది దేహం తాసాం ప్రథమావస్థానాశే నీయ ద్వితీయావస్థోపజననే నపజనం ఆత్మన ఇది వారు వ్యాఖ్యానం చేస్తున్నారు పద పదార్థ నిరూపణం అయ్యాక వివరణ ఇస్తున్నారు ఇప్పుడు ఇంక శ్లోకంలో పదాలు ఏం కావాలి ఇప్పుడు మీరు గమనించండి నేను నేను మూడు బాగున్నవాణ్ణి నేను మూడు బాగులేదు ఇప్పుడు దీంట్లో ఈ మూడు బాగున్న స్థితి పోయి మూడు బాగులేని స్థితి వచ్చింది కానీ నేను మారలేదు నేను స్థిరంగానే ఉంది కోటము కూటం అలాగే ఉంది మారలేదు కానీ నెక్లెస్ పోయి కంకణం వచ్చింది కూటం మీద నెక్లెస్ వెళ్ళింది కంకణం చేసి వచ్చింది సో బంగారం వాడికి కంసాలకి నెక్లెస్ పట్టుకొచ్చి ఇవ్వగానే వాడు కూటం మీద పెడతాడు పెట్టి ఆ నెక్లెస్ ఏం చేయమంటారు దీన్ని అంటారు కంకణం చేయమంటారు ఒక ఎల్లుండ్రండి అంటారు సో కూటమి మీదకి నెక్లెస్ వెళ్ళి కూటమి నుంచి కంకణం వస్తుంది అలాగే ఆత్మయందు బాల్యావస్థ వచ్చి ఆ బాల్యావస్థ పోయి మధ్య వస్తుంది అది పోయి వస్తుంది ఇది ఇంకో బాడీ వస్తుంది అలాగే సో ప్రథమావస్థ నాశం అయినప్పుడు ఆత్మన నాశ ఆత్మనశించలేదు ద్వితీయావస్థ ఉపజననే రెండో అవస్థ పుట్టినప్పుడు ప్రథమావస్థ నశించగానే రెండో పుట్టింది అప్పుడు నా ఉపజననం ఆత్మన ఆత్మకి పుట్టుక లేదు ఉపజననం సమీపే జననం అంటే ప్రథమావస్థ నశిస్తూనే ద్వితీయావస్థ పుట్టేసింది నో గ్యాప్ అలాగే ద్వితీయ కానీ ఆత్మకి మటుకు కంటిన్యూవిటీ సేమ్ ఆత్మ కంటిన్యూస్ అది నశించదు కాబేటనమాట ఆత్మ వికారం లేకుండా ఉంది అంటే అక్కడ కిందరిహి అంటున్నారు అంటే ప్రశ్న ఆన్సర్ రూపంగా చెప్తారు బైనరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ ప్రథమావస్థ నశించినప్పుడు ఆత్మ నశించలేదు ద్వితీయావస్థ పుట్టినప్పుడు ద్వితీయావస్థ అంటే రెండో అవస్థ అంటే బాల్యము ఇవ్వనం అనమాట రెండో పుట్టినప్పుడు ఆత్మ పుట్టదు కింతరి ृतीयावस्था अग्क कि मरेटे मरमटर अंत अत्म अव्रिय आत्मा विकार उने ष्ठी की प्रथम रुष्ठी प्रथमार्थमे रु सप्तमी प्रथमार्थमे ఆత్మన అవిక అంటే అవిక్రియమైన యొక్క ఆత్మ యొక్క ఈ యొక్క ఎన్ని ఒక్క ఏం చేస్తుంటారు ఈ ఒక్కే అలా కాదు రెండు షష్ఠీలు వస్తే పరస్పరంగా విశేష విశేష భావంతో షష్ఠీకి ప్రథమార్థం వస్తుంది సో సో ఆత్మ ఆత్మన ఆత్మ అవిక్రియస్యే వికారము లేనిదిగా ఉండగానే అని షష్ఠీకి ప్రథమార్థం ఆత్మలో ఎట్టి వికారమంటే మార్పు వికారం అంటే వాంతి వికారం అది కదా వికారం అంటే మార్పు సంస్కృత వికారం తెలుగు వికారం కాదు సో ఆత్మకి వికారము లేకుండానే ద్వితీయావస్థ వచ్చేసింది మొదటిది పోయి రెండోది వచ్చింది తృతీయ కూడా వచ్చింది రెండోది పోయి తృతీయ కూడా వచ్చింది ఆత్మలో మటుపు ఏ వికారాలు లేవు దృష్ట ఇది మన అనుభవంలో ఉంది ఇది అనుభవంలో ఉంది ఈ అనుభవంలో ఉన్నదాన్ని పురస్కృతంలో అనుభవంలో లేని దానికి మీరు పొడిగించాలి ఎక్స్ట్రాపులేట్ చేసుకోవాలి ఆఫ్ ఎక్స్ట్రా పొలేషన్ సో ఇది అనుభవంలో ఉన్నది ఇప్పుడు మళ్ళీ శ్లోక వ్యాఖ్యానం చేసుకున్నారు ఈ శ్లోకంలో పదం ఇది తద్వద్ సరిగ్గా అదే యథా అయిందో సరిగ్గా అంటే ప్రథమావస్థ నుంచి ద్వితీయంలోకి ద్వితీయలోకి తృతీయలోకి వచ్చిన ఆత్మలో ఏ మార్పులు రాలేదే అలాగే ఈ తృతీయలోంచి మళ్లీ ఇంకో ప్రథమలో గడిపోతాడు సైకిల్ తృతీయలోంచి మళ్లీ ప్రథమలో గడిపోతాడు కొత్త దేహం అక్కడ కూడా ఆత్మ అలాగే ఉంటుంది అని అభిప్రాయం అదేవిధంగా దేహాదన్య దేహాంతరం త్రాప్తి చూడండి ఆయన సమాసం చెప్పారు విగ్రహవాక్యం ఇప్పుడు మీరుక్యం చెప్పండి దేంతరం దేహాత్ అన్య ఈ దేహము కంటే మరి యొక్క అది ఏమిటవుతుంది అది దేహమే అవుతుంది మరి ఒకటి అన్నప్పుడు అది దేహమే అవుతుంది కాబట్టి దేహము కంటే మరి యొక్క భిన్నమైన దేహము దేహాంతరము దశ ప్రాప్తి అది లభించుట అది దొరికింది మరో దేహం వచ్చింది అంటే ఇక్కడ మరణించి ఇంకో చోట పుట్టాడు దీని దేహాంతర ప్రాప్తి అన్నారు ఈ దేహాంతర ప్రాప్తి ఆత్మలో వికారము ఉండదు అవిక్రయస్ ఆత్మన ఇర్థన్ ఎలాగైతే ఆత్మలో వికారాలు కలుగకుండానే బాల్యం పోయి ఎవ్వనము ఎవ్వనం పోయి జరా వచ్చిందో అదేవిధంగా ఆత్మలో ఏ వికారాలు లేకుండానే ఈ దేహం పోయి మరో దేహం వస్తుంది కాబట్టి ఇప్పుడు దేనికి మరణము ఆత్మకి మరణం లేదు మరైతే దుఃఖించటం ఎందుకు ఆసక్తిని తెలియకపోవడం మరణము దీన్ని శోకానౌచిత్యోపనిషత్ అంటారు అశోచ్యానో శోచస్వం తర్వాత నద్వే వాహం జాతు నాశం దేహినోస్మిన్ యథా దేహే మూడు శ్లోకాలకి శోకానౌచిత్యోపనిషత్ నేను చెప్పలేదయమాట సరే ఇప్పుడు చెప్తున్నా శోకానౌచిత్యోపనిషత్ అంటే శోకము తగదు అని చెప్పే ఉపనిషత్తు ఇందుకోసం ఇదంతా ఇదే అకాడమిక్ డిస్కషన్ కాదు శోకము అనవసరము అలా కాదండి వాళ్ళు ఎవరో ప్రాణం పోయారు ఎవరో ఎవరో పోయారనుకోండి వీడిలాగా హాయిగా కూర్చుని ఉంటే బాగుండదు అంటే ఓకే ఏదో కొంచెం శోకాన్ని నటించి శోకిస్తున్న వాళ్ళకి ఊరటమి మంచి మాటలు ఊరటమిచ్చి ఊరుకోవడమే అంతేగాని వీరు కూడా శోకం మొదలు అది వివేకం మాత్రం కాదు మహాత్మును శోకించారు ఏం కోసం శోకించేది నామరూపాల మీద ప్రేమ ఉంటే శోకించాలి ఏసం శోకించడం ఇప్పుడు ఓ మిత్రుడు ఉన్నాడు వాడు లాబొరేటరీలో వర్క్ చేస్తుండగా మెర్చూరీ డెస్టినేషన్ ఏదో చేస్తున్నాడు వాడు ఉంగరం దారి మెర్చూరీలో పడింది పెళ్లి చూసుకు వచ్చాడు ఉంగరం మావగారు ఇచ్చారు అది దారి మెర్చూరీలో పడింది రాయిలేదు దానికి ఉంగరం మూలో ఇలా రింగు లాంటివి ఉన్నారు అది మెరుకులు పడింది అయ్యో అని ఏడుస్తాం అంటే మరి వెరీవాడే ఎందుకు ఏడుస్తావు అంటూ ఎడవలసిందేం లేదు మరి అయితే ఏం చేయమంటావు ఏముంది మెరుకులు డిస్ట్రిల్ అస్ట్ చేసే ఈ బంగారం బంగారంలా ఉంటుంది ఇంటికి పుట్టుకుపోదు అయితే బంగారం పోదు పోదు మరి కానీ నెక్లెస్ రింగ్ రూపం మాత్రం ఉండదు నామ రూపాలు ఉండవు ఇంకా దాని రింగ్ అనడానికి వీల్లేదు ఆ రూపం ఉండదు ఆ నామం ఉండదు ఈ బంగారం మాత్రమే ఎక్కడికి కూడా అంత బంగారం కూడా నీకు వచ్చేస్తాను మరి వాడు దుఃఖించాడనుకోండి ఎందుకోసం దుఃఖించాడనమాట నామరూపాల కోసం దుఃఖించాడని అది చెప్పాలి కాబట్టి శోకానౌచిత్య ఉపనిషత్తు శోకము అనుచితము అనౌచిత్యము అంటే అనుచితము ఉచితము కాకుండా శోకము అనుచితము తగనిది పొరపాటు అని చెప్పే ఉపనిషత్తు దేహాంతర ప్రాప్తి అంతేగాని ఎవరైనా మరణిస్తే ఇంకా అక్కడ నిజం ఏడుస్తూ కూర్చోవడం అది తగదది అదేమో తెలివితేటలు కావు అగ్లీగా తయారవుతుంది మరణం ఏడుస్తూ ఉంటే అగ్లీగా తయారైపోతుంది తధా దేహాంతర ప్రాప్తి అవిక్రీయస్యేవ ఆత్మన ధీమాన్ అంటే అర్థం వారు చెప్పారు కదా ధీర ధీమాన్ ధీయం రాతి దదాతి ఇది ధీర బుద్ధిని అలాగ దాన్ని ఇస్తూ ఉంటాడు అంటే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు అంటే జ్ఞానాన్ని ప్రకటిస్తూ ఉంటాడు ధీమా ధీమంతుడు అన్నమాట బుద్ధిమంతుడు సో ఇంకా తత్ర నముహ్యతి అని ఉంటుంది తత్రం సతీ అని అర్థం చెప్పారు నేనంటే తత్ర అంటే రస్మిన్ అని చెప్పాను నేను అంటే మరణం విషయంలో అని చెప్పాను నేను మరణం విషయంలో అని అనక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ సర్వనామం వాడినప్పుడు అక్కడెక్కడా మరణం అనే పదం ఈ వెంటనే లేదు కనుక తత్ర అంటే వారు ఇంకో రకంగా చెప్పారు అదే కరెక్ట్ తత్ర అంటే ఏ వం సతి అంటే అది అట్లు ఉండగా అని అర్థం ఏవం సతి అంటే అది ఎట్లుండగా అంటే అర్థమే దట్ బీయింగ్ సో దట్ బీయింగ్ సో అది అట్లు ఉండగా అంటే ఏమిటి దేహ దేహం మరో దేహం వస్తుందే కాని అవిక్రీయమైన ఆత్మల్లా స్థిరంగానే ఉంటూ ఉండగా తత్ర అంటే దేనికోసం మోహాన్ని చెందటం దేనికోసం ఆపధ్యతే పొందడు అప్పుడు ఇంకొక దృష్టికోణంలో ఆ శ్లోకం చూసిస్తే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఇంకో దృష్టికోణం ఏమిటంటే చూడండి శోకము ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో శోకానికి పరిష్కారం ఉండదు అది దాని పై లెవెల్ కి మీరు ఎదగాలి యుద్ధ స్టెప్ అబౌవ్ అప్పుడు శోకానికి సొల్యూషన్ దొరుకుతుంది ఇది ఒక ప్రిన్సిపల్ కాబట్టి ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారో అదే లెవెల్లో కూర్చుంటే మాత్రం మీకు పరిష్కారం ఉండదు ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్ అంచేతనే మనిషిని వాడున్న లెవెల్ నుంచి పై లెవెల్ కి తీసుకువెళ్లే ప్రయత్నమే చేయాలి వాడున్న లెవెల్లో వాడిని ఫిక్స్ చేసేసి ప్రయత్నం చేయకూడదు ఒకడు నాకేదో ఆ దెయ్యం చూసి భయం వేసింది అన్నాడు అనుకోండి అక్కడ ఉన్నది దెయ్యం అప్పుడు భయపడుతున్నాడు అవును అది దెయ్యమే నేను నీకు తాయెత్తి ఇస్తాను అని ఇస్తే వాడికి అది కాదు ఇంకో రూపంగా మళ్లీ వస్తుంది ఈ తాయెత్తుకి తాత్కాలికంగా ఏదో అయినా తాయెత్తున్నా వాడు ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉంటాడు ఆ తాయెత్తును ఇలా తడువుకుంటూ ఉంటాడు అంటే ఇంకా భయపడుతున్నాడనే అర్థం అది పరిష్కారం అవదు ఆ లెవెల్లో కాదు ఎందుకంటే వీడు నీడ చూసి దెయ్యమని వీడు భయపడితే వీడికి తాయెత్తిచ్చేవాడు కూడా నీడని చూసి దెయ్యమని అనుకుంటున్నట్టు అర్థం దాన్ని ఇంకా వీడేమి వివేకవంతుడు వీడు వీడికి హెల్ప్ వేయండి చేస్తుంది కాబట్టి దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ఆ నీడని పరిశీలించి ఇది దెయ్యం కాదు నీడ అని ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మారాలి మారితే భయం పోతుంది మీకు దృష్టాంతం చెప్తా చూడండి ఒక యంగ్ మ్యాన్ వస్తారు కాకినాడలో యంగ్ మ్యాన్ ఉండేవాడు ఇది ఈ దృష్టాంతం ఇంత దాకా నేను మార్చలేదు ఎందుకంటే అదే దృష్టాంతం చెప్పుకుంటూ వస్తున్నా ఒక అనుభవంతో కూడిన దృష్టాంతం కదా ఆ యంగ్ మ్యాన్ హీవాజ్ స్టడీంగ్ ఇంజనీరింగ్ చదువుతోంటే హఠాత్తుగా వాళ్ళ నాన్నగారు పోయారు యంగ్ వాళ్ళ నాన్నగారు మిడిల్ ఏజ్ పెర్సన్ ఏదో సమ్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చి ఏదో ప్రాబ్లం వచ్చి ఈ డైడవే దెన్ వీడు కొలాప్స్ అయిపోయింది దిస్ యంగ్ మ్యాన్ ఎందుకంటే వీడు ఒక్కడే కొడుకు తల్లి బాధ్యత తర్వాత తాతగారు మా అమ్మగారు వాళ్ల బాధ్యత కూడా వీడిని వీడే ఇంకా కొంపక పెద్ద దిక్కు మిడిల్ ఏజ్ ఫాదర్ పోయాడు వీడు ఇంజనీరింగ్ ఇంకా చదవాల్సింది అంత ప్రేమించే ఫాదర్ హఠాత్తుగా మరణించేప్పటికి పాపం వాడు తట్టుకోలేక వాడు కుప్పకూలిపోయాడు అప్పుడు వెంటనే వీడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో వాళ్ళు మార్ఫిన్ ఇంజక్షన్ ఇచ్చారు ఇంకేం చేస్తారు ఇది పరిస్థితి అప్పుడు నేను ఆ మ్యాన్ దగ్గరికి వెళ్లా వెళ్లి ఇక్కడ ఈ తండ్రి శవాన్ని సంస్కారం చేయాలి వాడు వచ్చి చేయాలి కదా సో అప్పుడు నేను వాటితో ఏం చెప్పానంటే చూడు నువ్వు నీ తండ్రిని ప్రేమిస్తున్నావా ఎస్ అందు గురించేక నాకు ఈ దుఃఖాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను ఓకే నువ్వు నీ తండ్రిని ప్రేమించే పక్షంలో నేను నీకో మాట చెప్తాను నీ తండ్రి మరణించలేదు నేను ఈ మాట రేపు వాడు లేచి కూర్చున్నాడు నీ తండ్రి మరణించాడు నువ్వు దుఃఖించడం మానేయంటే ఎలా మానేస్తాడు మరణించాడు అనే ఇష్యూలో సొల్యూషన్ లేదు నీ తండ్రి మరణించలేదు వాడు ఆశ్చర్యంగా చూశాడు పనులు ఎచ్చి ఆశ్చర్యంగా చూశాడు ఏమిటో అలా మాట్లాడుతున్నారు అవును ఆత్మకి మరణం లేదు నీ తండ్రి చైతన్య పురుషుడు ఆ చైతన్యానికి మరణం ఉండదు దేహానికి మరణం ఉంటుంది కాబట్టి సో దేహి నోస్మిన్యథా దేహి ఈ శ్లోకమే చెప్పాను శ్లోకం చెప్పలేదు శ్లోకభావాన్ని నాకు ఆ సందర్భానికి తగ్గట్టుగా వివరించా నాకు ఈ శ్లోకమే గుర్తుకొచ్చిందప్పుడు వివరించి నీ తండ్రి అయితే నా తండ్రి ఎక్కడ ఉన్నాడు విశాల విశ్వంలో ఎక్కడైనా ఉండొచ్చు స్వర్గంలో ఉన్నాడు అనుకో మంచివాడేనా కాదు నీ తండ్రి మంచివాడు దాన్ని స్వర్గంలో ఉన్నాడు కానీ నీవు చేయాల్సిన పని ఒకటి ఉంది ఏమిటి నీవు తండ్రిని ప్రేమించి వాడవైతే నీ తండ్రి వెనకాల విధులు పెట్టి వెళ్ళిపోయిన దేహానికి నువ్వు సంస్కారం చేయాలి ఆ పని నీ డ్యూటీ నువ్వు తండ్రిని ప్రేమిస్తే నీకు ప్రేమ లేదంటే నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చోవడం ఇంకొకడెవడో చేస్తాను అంటే వాడు అన్నాడు నేను చేస్తాను సరేదా ఆ తర్వాత వాడు చదువుకున్నాడు బాగా గీతాది చదువుకున్నాడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు గీత చదువుకున్నాడు తర్వాత ఏదో కంప్యూటర్ ఏదో నేర్చుకున్నాడు ఉద్యోగం వచ్చింది సో కులసగానే ఉండదు ఏదో ఫ్యామిలీకి రక్షణగానే ఉండదు ఇంకా అప్పుడప్పుడు తండ్రిని తలుచుకుని పాపం కలము నీళ్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ మామూలుగా ఏపీకే మేము నార్మల్ పర్సన్ కాబట్టి ఏ లెవెల్లో శోకం ఉన్నదో ఆ లెవెల్లో పరిష్కారం ఉండదు యూ హెవ్ టు గ్రో వన్ స్టెప్ అబౌవ్ కాగ్నిటివ్ గా గ్రో అంటే ఫిజికల్ గా చేసేది ఉండదు కాగ్నిటివ్ గా యూ గ్రో వన్ స్టెప్ అబౌవ్ నీకు పరిష్కారం ఉంది కాబట్టి ఇక్కడ దేహము అనే లెవెల్లో పరిష్కారం లేదు నేను దేహము అని అనుకుంటే దేహం చచ్చిపోయింది దేహం కూలిపోతే నేను కూడా కూలిపోయాను లేకపోతే నేను కాదు జీవుడికి తెలుస్తూ ఉంటుంది కానీ వాటి చుట్టూ ఉన్నవాళ్ళు ఆ దేహమునకు దేహికి అభేదం వాళ్ళలా భావన చేస్తారు వీడు అలాగే భావన చేస్తాడు కానీ వాళ్ళు ఏడుగా ఇప్పుడు వాడి సంగతి అలాంటి పెట్టాడు చచ్చిపోయిన వాళ్ళ ఏడుగా వాడి జ్ఞానమో అజ్ఞానమో వాడి సంగతి వాడు చూసుకుంటాడు వీళ్ళు దేహమునకు దేహికి అభేదంలో వీళ్ళు ఉంటారు అందు గురించే దుఃఖిస్తారు కదండి దేహము దేహి ఒక్కటే దేహం పడిపోతే దేహి పడిపోయాడు ఎవరు చచ్చిపోయారు అంటే మా చచ్చిపోయారు మా చచ్చిపోయారా మా నాన్నగారు దేహము వాడికి ఆ తేడా తెలిస్తేగా వాడేమనుకుంటాడంటే మా నాన్నగారు వేరు మా దేహం వేరా వాడు అడుగుతాడు అవును నాన్నగారు వేరు మీ దేహం వేరు అయితే మరి దిన్న ఎవరిని చచ్చిపోయారో ఆలోచించాల్సి ఉంటుంది కానీ వాడికి ఆ వివేకం ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తుందంటే దేహము దేహి ఒక్కటే అని వాడు శోకిస్తూ కాబట్టి దేహము దేహి ఒక్కటి కాదు దేహములో కౌమారము యవ్వనము జరా అనే మార్పులు వచ్చినా దేహిలో ఏ మార్పులు ఉండవు పైన నండీ అండర్ అండి వాటి చెప్పే పద్ధతిని బట్టి హయ్యర్ అర్లు డీపర్ వాట్ ఎవర్ కాబట్టి దేహము అనే లెవెల్లో మనిషి ఆత్మే దేహము దేహమే ఆత్మ అనే అనే ఐడెంటిటీలో పరిష్కారం లేదు శోకానికి పరిష్కారం లేదు వీడు ఎలా శోపిస్తూ ఉండడం అంచేతనే చాలామంది శోపిస్తూ ఉంటారు సంవత్సరమైనా శోపిస్తారు రెండేళ్లైనా శోపిస్తారు ఎందుకంటే వాళ్ళు ఈ బేసిక్ ట్రూత్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు దేహం అంటే నామరూపములు దేహి అంటే నామరూపములకు అతీతమైన తత్వము టూ డిస్టింగ్ థింగ్స్ డిఫరెంట్ అని నేనన్నాం టూ డిస్టింగ్ థింగ్స్ దేహానికి మరణము మరణం అనేది ఒకటి ఉంటే దేహానికి దేహికి కాదు అని వీడు ముందు భావనని దాన్ని ముందు అసలు స్టార్ట్స్ ఎప్రిషియేటింగ్ ఇట్ పోనీ వన్ వీక్ కాకపోతే టెన్ వీక్స్గా వాడి శోకానికి ఒక పరిష్కారం దొరుకుతుంది వాడు ఆ రకంగా శోకాన్ని పోగొట్టాలి కానీ మరో రకంగా శోకం ఎలా పోతుంది కాబట్టి ఇంకా మరో రకంగా పోవడం చాలా కష్టం దుఃఖిస్తూ ఉంటారు చాలా పొరపాటు కాబట్టి సో గోయింగ్ వన్ స్టెప్ అబౌవ్ మీరు ఏ సమస్యనైనా పరిష్కారం చేయాలి భయం ఉందనుకోండి గో వన్ స్టెప్ అబౌవ్ ఏ ఏ లో భయం ఉన్నదో రైజ్ వన్ స్టెప్ అబౌవ్ పోతుంది అంతే దుఃఖం ఆ భయం పోతుంది రైజ్ వన్ స్టెప్ అబౌవ్ శోకం పోతుంది రైజ్ వన్ స్టెప్ అబౌవ్ ఇంకా ఇతర నెగిటివ్ ఎమోషన్స్ అసూయా దుఃఖము ఇలాంటివి ఇంకా ఏము మెయిన్ గా భయానికి శోకానికి చెప్తాం మెయిన్ గా సో వన్ స్టెప్ అబౌ రేస్ చేసినట్లయితే ఆ శోకము పోతుంది కొంచెం ఓరియంటేషన్ ఉంటుంది ఓరియంటేషన్ అంటే ఏమిటి ఒక గివెన్ సెట్ ఆఫ్ నామరూపాలకి మనం అలవాటు పడి ఉంటాం సో ప్రియుడు ప్రియుడాల యొక్క ఆ నామరూపాలకి ఆ సంభాషణకి ఆ ఏదో ఒక రకమైన అలవాటు పడి ఉంటాడు ఆ అలవాటు చేత వాడు కొంచెం ఇంకా మిస్సెస్ మిస్సింగ్ అంటారే హి మిస్సెస్ ది పర్సన్ అది ఓరియంటేషన్ నథింగ్ మోర్ దాన్ ఓరియంటేషన్ సో ఆ ఓరియంటేషన్ స్లోగా పోతుంది ఎలాగా పెర్సన్ అరౌండ్ లేదు గనక ఆ ఓరియంటేషన్ పోతుంది బట్ శోకానికి బేసిస్ ఎప్పుడైతే మీరు వన్ స్టెప్ ఎబో వెళ్లారో శోకానికి బేసిస్ పోతుంది గనక మనిషి క్విక్ గా రికవర్ అవుతుంది ఇది ఒక పద్ధతి రెండవ పద్దతి ఏమిటంటే ఎవడైతే తన కర్తవ్యాన్ని చాలా తేలికగా విస్మరిస్తూ వాడు అన్ని సందర్భాల్లోనూ శోకిస్తూ అలా కాకుండా షిఫ్ట్ ఇన్ ది ఫోకస్ ఏ పరిస్థితిలోనైనా సరే కర్తవ్య నిష్ట గలవాడు ఎవడైతే ఉంటాడో తన డ్యూటీ ఏమిటి అయిన కర్తవ్యనిష్ట గలవాడు ఎవడైతే ఉంటాడో వాడు శోకించడానికి వాడికి అవకాశం ఉండదు ఇప్పుడు ఈ పెళ్లివారు ఉంటారనుకోండి ఓన్లీ మనం వచ్చాం కదా ఆడపిల్లివారు పోనీ కన్యాదాతికి కొంత సహాయం చేద్దాం అని వాడు వచ్చేసి ఏదో వడ్డించడము లేదా వంట దగ్గర కొంత సహాయం చేయడము ఈ పెళ్లిళ్లలో ఇలా కొంతమంది హెల్పింగ్ నేచర్ ఉంటారు ఈ హెల్పింగ్ నేచర్ వాళ్ళు మాకు సరైన మర్యాదలు అందేయి అందలేదు అని కంప్లైంట్ చేసి టైం వాడుకుంటారు వాడు హెల్ప్ చేసి మనలో ఉంటాడు కొంతమంది హెల్ప్ చేయరు ఇక్కడ కాఫీ గ్లాస్ అక్కడ పెట్టరు తాగేసి అక్కడ కింద పరసిపోతారు మాకు వాళ్ళకి ఇంకంతా ఖాళీయేదా మాకు కాఫీ టైంకి ఇవ్వలేదనో ఏదోనో వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా కర్తవ్య నిష్ఠలో ఉన్నవాడికి శోకించటానికి టైం ఏమి ఉండదు శోకించేవాడికి కర్తవ్యం గుర్తుకురాదు కాబట్టి మనం జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే వాట్ ఈజ్ మై డ్యూటీ అనేది ఒక ఫోకస్ కింద పెట్టుకుంటే శోకం వెనకాల పడి అదే అందుగురించే కర్తవ్య బోధిస్తాడు ఈ కర్తవ్య ఏం చేస్తుందంటే ఈ సెంటిమెంట్స్ ని కొంచెం కంట్రోల్లో పెడుతుంది అయితే కర్తవ్య లేకపోతే ఈ సెంటిమెంట్స్ ఓవర్ టేక్ చేసేసి వీడు అలా సఫర్ అవుతూ ఉంటుంది సో అధ్యతనే పెద్దలు ఏమని చెప్తారంటే ఇమోషన్ అనేది ఫిజికల్ గా మేనిఫెస్ట్ కాకుండా చూసుకోమని చెప్పారు అంటే ఏంటో ఎవరైనా మరణించారనుకోండి ఐ మిస్ ది పర్సన్ ఆఫ్ కోర్స్ ఐ మిస్ ది పర్సన్ బట్ దట్ మిస్సింగ్ ఈస్ దేర్ ఆ వియోగ ఉంటుంది కానీ అది ఫిజికల్ గా మేనిఫెస్ట్ కాదు ది ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇమోషన్ ఏవిటి ఫిజికల్ గా మేనిఫెస్ట్ అవ్వడం ఏమిటి కింద పడిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడం అదే ఒళ్ళంతా చెమటలో పెట్టేయడం బోర్మను ఎయిట్ చేయడం కలంబట్టి నీళ్లు బొట్టుబట గాలిపోతూ ఉండడం అన్నం తిన్నం ఇలాగ ఫిజికల్ మేనిఫెస్టేషన్ అంటే బాడీ మీద నర్వస్ సిస్టమ్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అస దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అంటే ఆ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయిందని అర్థం అలా ఉండకూడదు అది శోకం అంటే దాని అర్థం అదే శోకించుట అంటే ఆ ఒక పెర్సన్ మనం మిస్ చేసేమో అని అయ్యి అనే సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బాగా ఫిజికల్ గా దానికి రెస్పాన్స్ వచ్చేస్తుంది అప్పుడు దాన్ని శోకము అది రాకుండగా తనను తాను వశంలో పెట్టుకోవటం అన్నది లక్షణం దానికి జ్ఞానము ఈ జ్ఞానము ఉపయోగపడుతుంది కర్తవ్య నిష్ఠ కూడా బాగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా దేహి నోచుకుని యథా దేహే కౌమానం సో శ్లోకం అనేసి దేహినోస్మి దేహే కౌమారం యౌ్వనం జరా తా దేహాంతరప్రాప్తి ధీరస్త్రముహ్య ఇప్పుడు మనము సాంఖ్యంలో ఉన్నాం పదకొండో శ్లోకం దగ్గర నుంచి ముప్పయో శ్లోకం వరకు అంటే ఇరవై శ్లోకాలు ఇరవై ఇరవై శ్లోకాలు వాటికి సాంఖ్యము అని పేరు సాంఖ్యము అంటే జ్ఞానము ఈ జ్ఞానమే మనిషి మోక్షానికి ఉపయోగిస్తుంది కనుక అది యోగం అవుతుంది అదర్వైజ్ ఎసెన్షియలీ ఇట్ ఈస్ సంఖ్య సాంఖ్యంలో చెప్పింది ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని చెప్పారు ఆత్మ యొక్క స్థితిగతులను పలు దృక్కోణాలలో వర్ణించారు సరే మరణము అనేది ఒక హైలైట్ చేసి ఆత్మ గురించి చెప్పారు ఇలాగా శోచ్యానంలో శోచస్వం నత్వే వాహం జాతునాశం దేహి నోషంగా ఇదంతా మూడు శ్లోకాలు మరణానికి సంబంధించే ఉన్నాయి అయితే మనిషి జీవితం అంటే మరణం ఒకటే కాదు కదండి మరణము దాని శోకము అన్నది అప్పుడప్పుడు వస్తుంది ఏదో నా నేను ప్రేమించే వ్యక్తి మరణించాడు అనే సంఘటనలు ఎన్నుంటాయి వీడు బతుకున్నప్పుడు నాలుగో ఐదో మూడో రెండో ఏవో ఉంటాయి వీడి వీడి లైఫ్ స్పాన్ బట్టి వీడికి ఉండే బంధువర్గాన్ని బట్టి వీడి సెంటిమెంట్ని బట్టినా కొన్ని మరణాలు అస్తూ ఈశ్వరుని కృపాన్ని తీసుకు తీసుకోవచ్చు ప్రతిదానికి భోరు అనే వాడి మీద ఆధారపడి ఉంటుంది ఏవో కొన్ని మరణాలు ఉంటాయి సో మరణం సమయంలో శోకించక్కర్లేదు అంటే లైఫ్ లో ఫైవ్ సిక్స్ టైమ్స్ మేము శోకించటం పొరపాటు అగ్రీడ్ ఇప్పుడు మిగిలిన లైఫ్ ఉంది కదా శోకం అంటే మరణమే కదగలే ఇంకా అనేక ఉన్నాయి ఏదో ఒక కోరిక కోరుకుంటాం అది సిద్ధించలేదు మరి శోకం వస్తుందా కాదా ఏ మనం ఏదో వద్దనుకుంటామో అది వచ్చి నెతికి పడుతుంది స్టాక్ మార్కెట్ సడన్ గా కింద డిప్ అయిపోతుంది మరి దుఃఖం కలుగుతున్నా కదా సో ఈ విధంగా సో అన్నిటికీ మరణమైనా ఇంక పొద్దున్నీ సాయిందా మళ్ళమే కాదు ఎవరు డబ్బు నేను మొదలు ఎక్కడికో వెళ్తే ఎవడో డబ్బు పోయిందో దుఃఖిస్తున్నారు అంటే ఎంతపోయిందండి అని అన్నాను నేను నా ముందు చెప్తే అంటే నలభై వేల రూపాయలు పోయా నలభై వేల రూపాయలు పోయా పెద్ద ఉంటాయి దుఃఖించదగ్గేమో ఉంటాయి అని అన్నాను ముందు తర్వాత మళ్లీ అన్నాను అంత దుఃఖించక్కర్లేదు కూడా అంటే నీకేమయా నువ్వు చెప్తావు నీకు నలభై లెక్క కాదు అన్నారు అబ్బాయి అలా కాదు అలా కాదు మా మిత్రులు చాలా మంది ఉన్నారు నా దగ్గర భగవద్గీత అవి చదువుకుంటూ ఉంటారు కాకినాడ స్టూడెంట్స్ ఓ మంది ఉన్నారు లీఫ్ అనే ఒక ఫైనాన్స్ కంపెనీ ఉండేది లీఫ్ మీరు వినే ఉన్నారో లేదో ఎల్ఈఏ ఎఫ్ఐఎ లీఫిన్ వాళ్ళు మొత్తం ఫైనాన్స్ కంపెనీలన్నింటినీ ఒక్కొక్క చోట ఒక్కొక్క హవా నడుస్తూ ఉంటుంది వాళ్ళవన్నీ బాగా స్టడీ చేసి ఈ లాయిట్లు ఇవన్నీ పొరపాటండి నాగార్జున ఇవన్నీ డీసీఎలు ఇవి సరైనవి కావు లీఫ్ ఇస్ ది బెస్ట్ అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి అలాగంటే రిజల్ట్ వస్తే ఈ పది మంది కలిసి వెళ్లి ఆ లీఫ్ లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ యావరేజ్ ఒక్కొక్కడు వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్ అంటే కొంతమంది నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేశారు కొంతమంది యాభై వేలు అలాగా ఆ లీఫ్ అన్నింటికంటే ముందు అది పోయింది ఈ పది మంది నేను పాఠం చెప్దామని వెళ్ళేప్పటికి వీళ్ళు పది మంది రైల్వే స్టేషన్ వచ్చారు స్వామీజీ ఇది భోరు అంటే వాళ్ళని కూర్చోబెట్టి జాగ్రత్తగా ఓదార్చి ఆయనలాగా చాలా బాధపడుతున్నాను ఏం చేస్తాను వాళ్ళకి పోతే నాకే పోయినట్టు నిజంగా ఇట్ ఈస్ మై లాస్ యాస్ మచ్ వాట్ టు డూ కానీ వారం రోజులు పాఠం అయ్యేప్పటికి పాపం కొంచెం ముఖాల్లో కాలొచ్చింది కొనండి దిక్కుమల్ని పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు ఏం చేస్తాం అని పాపం వాళ్లే నాతోటి ఎవర మీరు ఎలా ఉన్నారంటే మీరేం చెప్తే ఇక్కడ స్వామీజీ మా గురించి మీరు హ్యాపీగా వెళ్ళరండి మేము బాగానే ఉన్నాం ఏదో వారం రోజులు కలిసి ఉన్నాం ఏదో భిక్షలని ఇదేదని పాఠాలు పొద్దున్న సాయంకాలం చెప్పాం ధ్యానం పర్వాలేదు కొంత కుదుటి పడ్డామని చెప్పారు సో ఈ దృష్టాంతం చెప్పి కాబట్టి లాస్ ఉంటుంది కొంత కుదుటి పడ్డండి అని చెప్పారు చెప్తే పాపం వాళ్ళు ఏదో ట్రై చేశారు కుదుటి పడ్డానికి వెళ్ళి కుదుటి పడతారు నలభై వేలుదేముంది లేండి పర్వాలేదు ఇష్టం సో కాబట్టి జీవితంలో శోకం అంటే మరణమే కాదండి ఇంకా అనేకం ఉంటాయి ఆ కూడా అనుచితమైన అది కూడా తప్పేనంటావా లేకపోతే అక్కడ ఏమైనా శోకిస్తే పర్వాలేదా అని ఇష్యూ మాత్ర శ్లోకం అన్నాము మాత్రా స్పర్శాస్తు కౌంటే శీతోష్ణ సుఖదుఖాహ ఆగమాపాయనో నిత్యా తాంస్తితిక్షస్వభారత దీనికి త్రితిక్షోపనిషద్ అని పేరు చాలా గొప్ప మంత్రం గొప్ప వాక్యం దీన్ని రేపు మనం వ్యాఖ్యానం రేపంటే నెక్స్ట్ క్లాస్ లో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇది బంధు పెట్టేది